కళా ప్రపూర్ణ వింజమూరి అనసూయదేవి గారి నేను నా రచనలు పుస్తకంలో పదిహేడవ చాప్టర్ జానపద సాహిత్యం సాహిత్యమంతా ఒకటే మానవుడికి సృష్టికర్త వాక్కు ప్రసాదించాడు ఆలోచన శక్తి ప్రసాదించాడు ఆ రెండు శక్తుల కలయిక పరిణామమే సాహిత్యం అయింది ప్రాంతీయ అభిరుచుల్ని ఆచార వ్యవహారాలను బట్టి నాగరికతా పరిమితిని బట్టి సాహిత్య రీతులు శైలులు ఏర్పడుతుంటాయి అంతేకాని సాహిత్యమంతా ఒక్కటే వేర్వేరు కాదు నాగరికులు విద్యాధీకులు అయిన పట్టణవాసుల సాహిత్యం ఎన్నో కట్టుబాట్లతో తీర్చిదిద్దినది లిఖితపూర్వకమైనది అది సాహితీపరులు ఆలోచించే వ్రాసినది ఈ నాగరిక సాహిత్యం మన జనాభాలో దాదాపు నాలుగో వంతుకు మాత్రమే చెందినది ప్రజానీకంలో తక్కిన మూడు వంతుల మందికి చెంది లక్షలాది గ్రామాల్లోని కోట్లాది ప్రజల్లోంచి రూపొందిన సాహిత్యాన్ని జానపద సాహిత్యం అంటున్నాము జానపదల్లో ఎక్కువ భాగం విద్యాధికులు కాకపోవడం వల్ల వారి సాహిత్యం లిఖితపూర్వకం కాలేదు అది ఏ వ్యక్తి పనికట్టి వ్రాసినది కాదు అది ఆయా ప్రాంతీయ సాంఘిక వ్యవస్థల నుంచి తరా తరాల నుంచి ఆ నూట ఈ నూట చిరస్థాయిగా నిలిచిన సజీవ సాహిత్యం మరియు ఉమ్మడి సృష్టి నాగరికుల సాహిత్యపు కట్టుబాట్లకి జానపద సాహిత్యంలో నాగరికుల సాహిత్యపు కట్టుబాట్లకి జానపద సాహిత్యం అయినా జానపద జానపదలు కూడా మానవులే కనుక వాళ్లకి జన్మతహా కాస్తావు కూస్తో కళా దృష్టి మ్యూజికల్ ఇయర్స్ ఉంటాయి కదా అందువల్ల జానపద గేయాలు పనిపట్టి వ్రాసినవి కాకపోయినా వాటిలో కూడా ఎన్నింటిలోనూ ప్రాసలు అంత్యప్రాసలు అలంకారాలు అప్రయత్నంగా దొల్లుతుంటాయి అప్పుడప్పుడూ ఎతులు కూడా ఉంటాయి జానపదులకి ఛందస్సు తెలియకపోవచ్చు గణాల గుణాలు తెలియకపోవచ్చు సప్త తాళాలు తెలియకపోవచ్చు ఈ లోట్లన్నీ కప్పిపుచ్చి వాళ్ల పాటలకి నిత్య యవ్వనం సమకూరుస్తున్నవి వాళ్ల అపారమైన అమోఘమైన లయజ్ఞానం తాళం అనేది ఛందస్సులాగే పాటను బంధించే కట్టుబాటు మాత్రమే లయా అనేది తాళం కాదు లయా పాటలోనే ఇమిడి ఉండే నడక అది జానపదులకి బలమైన ఉపకరణం బుర్రపోయినాపదానపదులు లయతప్పరు తప్పాలన్నా తప్పలేరు కారణం లయా జానపదుల నిత్య జీవితంలో ఒక భాగం వాళ్లు చేసే ప్రతివృత్తి ఏదో ఒక లయలోనే నడుస్తుంది పొలాల్లో కుప్పనూర్పులు కోతలు యాతం తోడడం ధాన్యం దంచడం పిండి విసరడం బస్తాలు బలల్లోకి పడవల్లోకి ఎక్కించడం పడవలు లాగడం ఒకటేమిటి ప్రతి వృత్తికి రయ ఉంది ఆ లయ జానపదుల్లో ఉగ్గుబాలతో జీర్ణించి ఉంది నాగరికులకి సాహిత్యం సంగీతం వేరువేరుగా ఉత్పత్తి అవుతాయి అలా రావు రెండూ కలిసే వస్తాయి వేరువేరుగా రావు జానపద సాహిత్యం సంగీతం ఉమ్మడి రచనలు ఉదాహరణకు నోమి నోమల్లలాలో నోమన్నలాలో అని ఎవరో ఒకరంటుంటే మరొకరు చందమామా చందమామా అంటారు మరో అమ్మలక్క ఆ ఊరి మహారాజు ఐదాణాలిత్తేను అంటే ఈ ఊరి మహారాజు ముప్పావలిత్తాడు అని మరొకరంటే పోదారి రాయే తూరుపోళ్ళా బుల్లెమ్మ అని మరెవరో పూర్తి చేస్తారు జానపద గేయం తయారవడం అంటే అది ఒక ఉమ్మడి అవధానం అన్నమాట అలా ఒకరికొకరు తోడై అప్రయత్నంగా పాటను అల్లేస్తారు చెప్పాను కదా జానపదులవి కూడా మ్యూజికల్ ఇయర్స్ అని అందువల్ల ఎతులు ప్రాసలు అంత్యప్రాసలు లాంటి రక్తులు అలంకారాలు చమత్కారాలు చెలోక్తులు ఇలా ఎన్నో అనుకోకుండా అప్రయత్నంగా దొర్లుతుంటాయి ఈ పాటల్లో నవరసాలు ఇమిడి ఉంటాయి అలాంటి సాహిత్యపు మెలుకువలు మెలుకువలున్న పాటల్లోంచి ఉదాహరణలుగా అంటాను వినండి మొదటి పాట నా ఎనిమిదవ ఏటా అనగా అరవై సంవత్సరాల క్రిందట హెచ్ఎంవిలో రికార్డిచ్చిన మొదటి జానపద గేయం అయ్యో కొయ్యోడా అనేటువంటిది ఈ యుగీతంలో ఎతులు మాత్రం ఉన్నాయి పట్టణపు పోకడులు సోకని జానపద ప్రేమకులు ఏమంటున్నారో విన్నారా అయ్యోడొయ్యోడా గోలుకొండై గొలగాకుపుల్లా పాలసొరపిట్ట పండూరు జిల్లా జల్లం జల్లతింటే కల్లోకొచ్చావా నల్లికరి ముద్దున చిట్టిబావ ఇందులో ప్రాస అంత్యప్రాస రక్తిగా పడ్డాయి హాస్యం చెలోక్తితో పాటుగా కేవలం అంత్యప్రాసలతోనే రక్తికట్టించిన ఓ హాస్యపు తత్వం విన్నాం పొట్టేల్ని కన్నతల్లి గొర్రె గొర్రె దున్నపోతుని కన్న తల్లి బర్రే బర్రే మిరపకాయ నమిలితే నమిలితేను వర్రే వర్రే ఉమ్మెత్తకాయ తింటే వెర్రే వెర్రే పాతకోక కోక కట్టుకుంటే పుర్రేపుర్రే ముందంటి పండ్లూడితేను తొర్రే తొర్రే తొర్రినోట్లో అంబలొస్తే జుర్రే జుర్రే తకతయ్యాయక తాధిమిత జానపదులు చేసే వృత్తి ఏ లయలో సాగుతుందో ఆ వృత్తి చేస్తూ పాడే పాట కూడా ఆలయలోనే సాగుతుందానికి కొన్ని ఉదాహరణలు పొలాల్లో మొక్కలు నాటుతూ కర్షక స్త్రీలు పాడే పాట ఒడినిండ పప్పేస్క వయ్యారమేమే గుణాసారి గున్నమ్మ ఎండెక్కి సూర్యుడు కొండెక్కి చూసే గుణాసారి గున్నమ్మ తవ్వే కాడ కొప్పెందుకోలే గుణాసారి గున్నమ్మ ఇందులో ఎతులు ప్రాసలు కూడా ఉన్నాయి అలాగే దంచుతూ పాడు దంపుల్ల పాట కొడుకంటూ పుట్టాడు కొంటి కోరంగి ఓలమ్మ కోడలంటూ వచ్చింది రవ్వల్ల రాణి ఆహూ ఆహూ ఆహూ అంటూ నీళ్లు సేదీ సేది సేతులెల్లా తీపులు పుట్టే ఈ పాటలో బావి యొక్క లోతు తెలుస్తుంది ఎయిర సిన్నోడైరా ఎయిరా నీ జోరుగాల బరువులు మోస్తూ ఆ మోత భారం తగ్గించుకోవడానికి హుషారుగా పాడుకునేటువంటి పాట సంభైలే జోరులంగరు జానపదులకి నవరసాల్లోనూ శృంగారం చెలుక్తులతో కూడిన హాస్యం ఎక్కువ రుచిస్తాయి పెద్దోలే పెద్దోలో పెద్ది ఓలే పెద్దో నేనుద్దన్న వాళ్లకల్ల ముద్దొస్తనే బుగ్గలు రెండూ పట్టుకుని బూరముక్కలాగే తిన్నాడే మొగుడు మొగుడు వీడి మొగముదగలయ్యా ఆ మగడు మొన్నటిదాకా తంతూని ఉన్నాడే ఓ గడసరి పెళ్ళాం వెర్రిపాగుల ముగున్ని ఎలా ఏడ్పిస్తుందో వినండి నరసపురం పాలకొల్లు మారుటేరు సంతలోన గే గేదెపెయ్య తెచ్చిగానే పాలియ్యవేపిల్ల పెరిగెయ్యవేపిల్ల ఓరూరి నామగడు వయ్యారి మగడ ఎర్రిబాగుల నామగడ ఏబ్రాసి నామగుడ కొమ్ములున్నా గేదెకు పాలుంటాయా పెరుగుంటాదా ఓ జానపద ప్రేమకుని అపరాధ వర్ణన నీట కూటా మారి గో గోటౌర చేసింది నన్ను కుక్క నీ చెక్కిలీమీద నల్లచుక్క పసందు బర్ఫీముక్క అంటాడు ఒక ఫ్రౌడ నెరజాన తన ప్రియుణ్ణిరమ్మని ఎంత చక్కగా వ్యంగ్యంగా కబురంపిందో వినండి అత్తమామలు తన్ను అధికారముసేయా అది ఏమి పర్వాలేదన్నాది కొత్త బంగారు మీడ ఉత్తరగది కూడా ఎత్తులేదని చెప్పమన్నాది ఈ విధంగా జానపద సాహిత్యంలో ఎన్నో సాహిత్యపు రక్తులు మెలుకువలు మనకు స్ఫురిస్తూనే ఉంటాయి జానపదులకి వచన రచనలు లేవు జానపద సాహిత్యం అంతా పాటలే ఆల్ ఇండియా రేడియో వారు నన్ను జానపద సాహిత్య రీతులను గురించి మాట్లాడమన్నారు కాని జానపద సంగీత రీతులను గురించి మాట్లాడమంటే బావుండేది జానపద సాహిత్యపు రీతులను గురించి చెప్పాలంటే ఈ వ్యవధి చాలదు సిరీస్ కింద మాట్లాడుకుంటూ పోవచ్చు నేను మాట్లాడింది ఆవగింజలో అరభాగం మాత్రమే